ఇప్పుడు సపోజ్ ఎవడైనా ఒక మహాత్ముడు నేను దేవాలయం కడుతున్నాను ఆ దేవుడికి అదే అమ్మవారు దేవాలయం కడుతున్నాను అమ్మవారిని బంగారు పుష్పాలతో పూజిస్తే మీకు అన్ని కోరికలు తీరిపోతాయి ఓ నూట ఎనిమిది పుష్పాలు కావాలి అంటే ఈయన నూట ఎనిమిది కాదు వెయ్యి ఎనిమిది వస్తాయి బ్రింగ్ ఆ రకంగా జనాల్ని అది శోభను ఇవ్వదు ఇది శాస్త్ర విరుద్ధం డే వన్ మీరు ఒక రూపాన్ని ఆ విధంగా పూజ చేయటం పద్ధతి బాగానే ఉంది డే హండ్రెడ్ వచ్చేప్పటికీ చాలా వికాసాన్ని చెందాలి అటువంటి వికాసం కనపడదు ఎందుకు కనపడదు అంటే వీడు తత్వాన్ని సుతరానూ తెలియకుండగా అజానంత మనం ఏ దేవుణ్ణి పూజిస్తున్నామో ఆ దేవుడు అనగానే ఆయన ఈ రూపంలో పూజిస్తున్నాం అచ్చాహె బహుతచ్చా హె నీ దేవుని యొక్క తత్వం ఏమిటి రూపం ఇది తత్వం రూపం లేదు తత్వం లేదు తత్వం తెలియాలి సో తత్వం ఏమిటి పరంభావం అది అది ఆ మాత్రం వాడు తెలుసుకోవడం ఏంటంటే లంచం ఎలా తీసుకోగలుగుతాం లంచం ఇవ్వడానికి వచ్చిన వాడి హృదయంలో కూడా పరమేశ్వరుడు ఆశ్చర్యాంగ రూపంగా ఉన్నాడు అని అనుకుని తెలుసుకున్నవాడు లంచం తీసుకుంటాడా తీసుకోండి తీసుకో తను తన కర్తవ్యాన్ని తాను చేస్తా కాబట్టి అజానంత ఆ పరమాత్మ తత్వాన్ని సుపరాము తెలియకుండా రెల్జియన్ పాటిస్తున్నాం అనుకోవడము వెల్జియన్కి సమాజంలో మేము వెల్జీన్న నిలబెడతామని చెప్పేసి తినుకోవడము అదొక ప్రొఫెషన్గా చేసుకోవడము తత్వం తెలియకుండా ఇది ఇదంతా కూడా ఆ బహుశా కలికాల లక్షణం అనేది చెప్పాల్సి ఉంటుంది అది కలికాలం అంటే అజానంత పరమాత్మతత్వాన్ని తెలియకపోవడము చూడండి యదార్థశాస్త్రం కదా ఇక్కడ జ్ఞానానికి పెద్దపీట వేస్తారు తెలియకపోవడం అన్నది ఇక్కడ ఇంటి ఒక నేరము తెలియకపోవడం కాబట్టి అజానంత మమభూత మహేశ్వరం సర్వభూతానా మహాంతమీశ్వరం స్వాత్మానం మరి శంకరుల యొక్క భాష్యం అలాగే ఉంటుంది ఆయన మహేశ్వరుడు సకల ప్రాణులకు మహేశ్వరుడు అంటే అక మహేశ్వరుడు అంటే అలాగే ఎక్కడో ఇంత పెద్దగా ఎక్కడో నిలబడి ఉంటాడని కాదు స్వాత్మానం సకల ప్రాణుల ఎందు అంతర్యామ రూపంగా ఆత్మరూపంగా ప్రతి ప్రాణికి తన స్వాంటే తనదైన ఆత్మతత్వం ఏది కలదో ఆ రూపంగా ఆ పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు పర్వత శ్లోకం మోఘాశామోఘ కర్మాణ మోహజ్ఞానా విచేతసీమాసు ప్రకృతి మోహిని మిశ్రిత మామూలుగా సాధన గురించి చెప్పేటప్పుడు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ చెప్పి దీనికి దూరంగా ఉండండి పాజిటివ్ చెప్పి ఇదంతా మీరు స్వీకరించండి అని చెప్తారు గీతలో అలాగే చెప్తారు అయితే గీతలో పరిపాటు ఏమంటే ఏది నెగిటివ్ ఉంటుందో అది ముందు చెప్పి తర్వాత పాజిటివ్ అని చెప్పటం ఇది గీత యొక్క పరిపాటు అక్కడక్కడ గీతలోనే ముందు పాజిటివ్ చెప్పి తర్వాత నెగిటివ్ చెప్పిన సందర్భాలు ఉంటాయి లేకపోలేదు శ్రద్ధ గురించి అలాంటి సందర్భం కానీ మోస్ట్లీ ఇందు నెగిటివ్ చెప్పి తర్వాత పాజిటివ్ చెప్తాను తర్వాత వేదాంత పాఠం ఇది నెగిటివ్ కదా ముఖ్యంగా శ్లోకం ఇలాంటి శ్లోకాలు చెప్పేప్పుడు ఒక ఇబ్బంది ఎదుర్కొంటుంది ముఖ్యంగా నేను ఈ మధ్యన కాకినాడలో పలహారోధ్యాయం చెప్పాను పలహారోధ్యాయం సంపద ఉంటుంది ఆ దైవీ లక్షణాలన్నీ చెప్పడం హ్యాపీగా చెప్పాను వన్ వీక్ చెప్పాను అయిపోయింది దైవీ సంపద అయిపోయింది ఈసారి మళ్ళీ వెళ్ళాను వారం రోజులు క్లాసు శ్లోకం ఎక్కడైందండి ఫలా శ్లోకం ఓకే ఇంతవరకు అయింది కదా తర్వాత శ్లోకం ఎవరు చెప్పే ఆసు సంపదలో ఎవరైంది వారం రోజులు ఆసు సంపద చెప్పాను నాకే ఇబ్బంది అనిపించింది వేదాంత పాఠం చెప్పడము సాము వంటి తెచ్చారు శుభస్య ధార ఉషిక దురత్యయ దుర్గం కవయో మదంతి కథోపనిషత్తులో మాట్లాడుతున్నాడు కత్తి మీద సాము అని వర్ణించారు సరిగ్గా ఆ పేరు పెట్టుకుని సోమర్శెట్ మా నవల ఒక ప్రశ్న రేసర్స్ ఎడ్జ్ ఆయన నవల ఏంటి విషయం తెలియకపోతే తెలుసుకుని సంతోషిస్తారని చెప్తున్నాను ఆయన నవల రాశాడు సోమర్శెట్ మా వేదాంతం బాగా చదువుకున్నవాడు స్వామి ప్రభవానంద గారి దగ్గరికి చదివాడు రామకృష్ణ స్వామి ఎస్ట్ శాన్ ఫ్రాన్సిస్కో అక్కడ నుంచి చదువుతున్నాడు ఆయన తెలుసుకున్నాడు తల విషయాలు ఆయన ఎలాంటి సంప్రదాయానికి విలువల్ని చొప్పించి చక్కటి నవల కూడా తయారు చేశాడు నేను చదివాను నవల రాసి దీనికి పేరేది పెట్టాలి అని స్వామిజీని అడిగారు స్వామి ప్రభవానందం అడిగితే ఆయన చదివి ఈ క్షురస్య ధారా అని పేరు సజెస్ట్ That in English word translated as no, no, no, no. anyway, so the razor sage. It's a novel. It's a novel. Anyway, what about Vedanta pathan? Uh, It's a razor sage. What is it? You are the pathan, the samsaral. We are the same as samsaral. We are also the same as samsaral. We are the same as samsaral. If you say the pathan, సంసారుల యొక్క భావజాలము కొంత ఉంటుంది ఏమో కొన్ని భావాలు ఉంటాయి వాళ్ళకి తర్వాత వాల్యూస్ ఉంటాయి వాళ్ళు ఏమో కొన్ని వాల్యూస్ తోటి జీవిస్తూ ఉంటారు ఉదాహరణకు ఇది మన సమాజంలో ఒక వాల్యూ ఏమిటంటే డబ్బు ఎక్కువ సంపాదించటము గొప్పదనము అని ఒక వాల్యూ కింద సమాజంలో ఉంటుంది దాన్ని తిరస్కరించాలి దాన్ని ఖండించి పారేయాలి లెఫ్ట్ అండ్ రైట్ ఖండించేయాలి దాన్ని తర్వాత మన సమాజంలో ఎలా ఉంటుంది ఎక్కువ భోగాలు ఎవడుతుంటే వాడు మహా గొప్ప పురుషుడు అన్నట్టుగా మనం చూస్తున్నాం మన పిల్లలకు కూడా అలాగే ఘోషిస్తూ ఉంటాం స్పర్ధ కాంపిటీషన్ ఉండాలి అని చిన్నప్పటి చిన్నప్పటి నుంచి మనం కృషి చేస్తూ ఉంటాం పిల్లల్ని దగ్గరికి వచ్చేప్పటికీ స్పర్ధ తగదు సమత్వం ఉండాలి అని చెప్పాల్సి ఉంటుంది సో సమాజంలో ఏ విలువలు బలంగా ఉన్నాయో వాటన్నింటినీ కూడా తిరస్కరించాల్సి ఉంటుంది అంటే అర్థం ఏంటి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీ జీవన శైలిని నేను ఖండిస్తూ ఉంటాను ఇది నా పని వాట్ ఈస్ జాబ్ తర్వాత సమాజంలో పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉంటాం దేవుడి పేరుతో వేసే పిచ్చి వేషాలను అన్నిటినీ పురస్కరించాల్సి ఉంటుంది రిజల్ట్తో పాటు ఏవేవో చేస్తారు పేరు చెప్పి చెప్తే చాలా మనసుకు వికారంగా దేవుడి పేరు మీద జనాలు చేసేటువంటి వేషాలు ఏవైతే ఉన్నాయో ఎంత ప్రసారణం చేస్తూ ఉంటారు జనులను ప్రసారణం చేస్తూ ఉంటారు వాటి అన్నింటినీ ఖండించాల్సి ఉంటుంది ఖండించకపోతే మన విద్యార్థులు వేదాంత విద్యార్థులైనా ఇంకోతో బచ్చినప్పుడేగా అవన్నీ ఖండించాలి ఇట్ ఈజ్ ఎ థ్యాంక్ జాబ్ ఫెయిల్ ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్ తర్వాత ఇక కుటుంబ జీవనంలో ఉంటాం జనులు కుటుంబ జీవనంలో ఏమిటి ధనము బంగారము ఇవన్నీ ముఖ్యం వేదాంతంలో ఏమని చెప్పాలి బంగారం వాల్యూలెస్ అని చెప్పాలి అక్షయ తృతీయ బంగారం కొనుక్కోండి అంటే వినటానికి బాగుంటుందా బంగారం అనేది అసలు పెట్టుకోక అనవసరం తప్పదు అంటే ఎలా ఉంటుంది ఏమని చెప్పాలి తర్వాత సంసారులకు సెంటిమెంట్స్ ఉంటాయి మ్యారేజ్ డే అంటాడు స్వామిజీ మీరు మా మ్యారేజ్ డేకి వచ్చి మీరు ఆశం నుంచి వెళ్ళాలని ఆహ్వానం పంపిస్తాడు ఏం చేయమంటారు ఇప్పుడు మ్యారేజ్ డే అంటాడు మ్యారేజ్ డేని ఏం చేయాలి ఇప్పుడు మ్యారేజ్ డే స్వామిజీ లోపకారంగా ఉంటుంది స్వామీజీ వాట్ డస్ హీ రిప్రజెంట్ ది ఎనలింగ్ ఆఫ్ మ్యారేజ్ కదా దట్ ఈస్ వాట్ ఎస్ స్వామి He is unfit for marriage, that's why you understand such things, I don't know how to understand the point. laughter Did you read marriage there? Sir, about the years until you are married, like an hour until you have married. You the know and understand you. أour Milamat priced at that time, why not you have said that? álido.. seu pai plano should be given. రెండటికే ఆయన ఉన్నారు మీకు సద్బుద్ధి కలుగు కాక అని ఆశీర్వదనం చేస్తారు అలా ఉంది సంస్కృతంలో సద్బుద్ధి జాగిస్తామని ఆశీర్వదన చేశారు వెంటనే వారికి ఏమండి అలా మాట్లాడతారు నేనేం దుర్బుద్ధిలో ఉన్నానని మీరు అని అంటారు సంసారంలో ఎలా ఉంటారంటే వాళ్ళకి ఉంటాయి భార్య పిల్లలు కొడుకు కూతురు మనవడు మనవరాలు వంశం వంశం నిలబెట్టడం తలకూరి పెట్టడం తద్దినం పెట్టడం బ్రతికి ఉన్నప్పుడు డజన్ సెంటిమెంట్లు చచ్చిపోయిన సంబంధించి ఇంకో డజన్ సెంటిమెంట్లు బ్రతుకుని వాడు జీవిస్తూ ఉంటాడు వేదాంతంలో ఈ సెంటిమెంట్స్ అన్ని కూడా బంకం ది హెవ్ నో వాల్యూటో వాల్యూ ది ఆర్ డీప్ బంకడ కాతే కాంత కస్తే పుత్ర ఎప్పుడైనా వీలుంటారు మీరు సంసారోయం అతీవ విచిత్ర వాటి విచిత్ర నా కొడుకు నా భార్య నా భర్త ఈ సెంటిమెంట్స్కి అక్కడైనా పీఠ వేయరు పెద్ద పీట వేయరు వాటిని తిరస్కారం అది చెప్పాలి తర్వాత విజయ థ్యాంక్ గా రియల్లీ రియల్లీ విజేత ఎవరు చేయట్లేదు ఈ రోజుల్లో నేను ఇలాంటి మీరు మరోలా నింట్లో భావించకూడదు పెద్ద మనసు స్వార్థం చేస్తున్న ప్రయత్నం చేయండి ఎవరు వేదాంత పాఠం చెప్పట్లేదు ఏం చేస్తున్నారంటే ఓ శ్లోకం ఎక్కడా ఓ మొక్క ఎక్కడా ఓ మొక్క అక్కడ పెట్టి జనాల్లో ఉండే సెంటిమెంట్లో నలుగు జోడించి ఓ గంటసేపు కాలక్షేపం చేసి పంపిస్తే ఆప్ ఖుష్ హమ్ ఖుష్ అన్నట్టుగా ఉంటున్నది బికాజ్ ఉన్న తత్వాన్ని యథాపథంగా తీసి ప్రవచించటం అన్నది సెకండ్ ప్లస్ జాబ్ అటర్లీ సెండ్లస్ జాబ్ బికాజ్ సంసార్లు తన సెంటిమెంటల్లో ఉంటారు కృషి వాషి సెంటిమెంటాలిటీతో ఉంటారు స్వామి రామతీర్థ బోధలు ఉంటాయి ఆ బోధల్ని కనుక ఆ శైల్లో పాఠం పెట్టే జనాలు పారిపోతారు అక్కడి నుంచి యూ కెనాట్ టేక్ ఇట్ తర్వాత ఇంకా ఇంకా దీంట్లో ఉన్న ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి రదార్థ పాటలు ఎప్పుడో సంసారంలో మనస్సుకి కష్టం కలగకూడదు వాళ్ళ వాల్యూస్ని డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళ సెంటిమెంట్స్ని డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళ భావజాలాన్ని అలాగ పరిరక్షించాలి తస్వాన్ని చెప్పాలి ఎలా కుదురుతుంది అన్నది అవకన్య దూద ఇక నాకు ఇది చీకటి పోకూడదు దీపం వెలిగించంటే ఎక్కడ చీకటి మీద ఫ్రీతో ఉంటుంది చీకటి చీకటిలాగే ఉండాలి దీపం వెలిగించుంటే కాదు గురించి పోతుంది తర్వాత ఇది చెప్పడంలో ఉండే పోతుంది వినడం కష్టం వేదాంతాన్ని వినడం కష్టం ఎందుకంటే వేదాంతం వినాలి అంటే చాలా ఓపెన్ మైండ్ ఉండాలి మైండ్లో ఫిక్సేషన్స్ ఐడియాస్ ఉండకూడదు తర్వాత మన భావజాలాన్ని కుణాపుమతల కింద ఖండించినా కూడా స్వీకరించగలిగే ఉపెన్ చేసుకుంటాను ఇల్లుంటే ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు వచ్చి అన్నారు మా కులదైవం ఉండే అన్నారు అంటే నేను దేవుడు కుల పెట్టేవి కదా కులము అని నేను అంటే ఆయన హత్యయ్యా ఎందుకు హత్య అయ్యారు అలా మాట్లాడతారు మా నాన్నగారు కులదైవం అని చెప్పారు మా తాతగారు కులదైవం అన్నారు నేను కులదైవం అన్నాను మరి మా మా మా మా మా అవునండి మీ పెద్దలందరూ తప్పేనండి నేనంటే ఆయన నన్ను నా నెచ్చినీరు ఏదైనా నీళ్లు పోసి వెళ్ళిపోతాడు బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దాక్ట్ is ఈస్ ది ట్రూ సో వెరీ టఫ్ వినీ open mind ఓపెన్ మైండ్ ఉండాలి ఇక్కడ వేదాంత ఉన్న గీతలో మనల్ని బుజ్జగించరు ఖచ్చితంగా చెప్తారు నువ్వు చేసి తప్పు సంసారంలో ఏమని వర్ణించారో తెలుసిన సంసారంలో వీళ్ళు మత్తు మద మత్తులోని వర్ణించారు నిషా సంసారం అనే నిషాలో ఉన్నటువంటి వాళ్ళలోని వర్ణించారు సంసారంలో ఇంకో సందర్భంలో ఏమైనా వర్ణించారంటే పిచ్చి వాళ్ళు అని వర్ణించారు వీళ్ళు దీస్ ఆర్ క్రేజీ గైజ్ సంసారంలో అంత ఆసక్తిగతంగా ఉంటాడు వీజ్ ఆర్ క్రేజీ గై అని వర్ణించారు సో ఆ కపిష్ట కపిస అని మనస్సు గురించి వర్ణిస్తూ అలా వర్ణించారు అనుకోండి సంసారం ఎవరు వర్ణిస్తే సంసారం అనేటువంటి భ్రమలో వీళ్ళు ఉంటారు పిచ్చి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమీ లేదు మ మత్తులు అంటే నిషా వచ్చే సంసారం అనేది ఒక నిష ఆ నిష ఎక్కి చూస్తుంది వీళ్ళు బుర్రకి సంసారం అనేది నిష అని వర్ణించారు మరి మీరు ఈ వర్ణనలన్నీ స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఉన్నట్లయితే ఆ శ్లోకం చూడండి సో అవతారిక చూద్దాము అపశ్చవ హే వరాకా అనే పదానికి అర్థమైతే నాకు తెలియలేదు కింద నేను టీకాకారులను చూస్తే వరాకాహ అంటే నీచాహన్ అని and then these fellows they are dumb they mean artham chestaru they are dumb guys they don't know anything payga na ganni telisno edo avadharam kuda payga so evallu mellu mama avajnya bhavalena hata hai hata hai they are destroyed by this teraskara ishwarunni teraskaram chesi chesi chesi వాళ్ళు దే హిశ్వాస్ ఈశ్వరుల్ని డే ఇన్ అండ్ డే అవుట్ తిరస్కారం చేసి చేసి చేసి వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఎందుకు పని కొరగాని మనుషుల్లాగా తయారయ్యారు అని భాష్యకారుల యొక్క అవతారిక కాబట్టి సంసారుల్ని ఇక్కడ ఉజ్వగించరు అయితే కొంతమంది ఏం చేస్తారంటే భాష్యం చెప్పరు భాష్యం చెప్పకపోతే ముందు సగం బద్దని పోయినం ఇంకా శ్లోకాలు ఉంటాయి శ్లోకం చదవడం మనకు తోచింది చెప్పడం కానీ శ్లోకం చదివినప్పుడు ఆ శ్లోకం చదివిన వెంటనే తెలిసిపోతుంది ఏమిటి వీరికి సంస్కృతం వచ్చినా కాదని తెలిసిపోతుంది శ్లోకం చదవగానే తెలిసిపోతుంది ఇంకా దానికోసం అంటే సంస్కృతం వచ్చిన తెలిసిపోతుంది సంస్కృతం రాని ఏమీ తెలియదు అనుకోండి సంస్కృతం వచ్చిన వాడికి ఆ వీడు చదివిన శ్లోకం వినగానేమో వీడి మోహం ఇచ్చిన వీడికి సంస్కృతం కాదు కదా అని చెప్పి తెలిసిపోతుంది మనం ఒక ఆయన భగవద్గీత శ్లోకం దొరుకుతున్నాడు సర్వేషా అది షష్ఠి బహువచనం ఆయనకి విభక్తి జ్ఞానం లేదు మహీక్షితాన్ అని అంత తప్పు మాట నా కుటుంబం నేను అందరే నాకు అసలు సమ్మతం కాదు కానీ దృష్టాంతం కోసం అన్నా అంటే అప్పుడు వెంటనే ఆయన గీత శ్లోకాలు చదువుతున్నాడు చెప్తున్నాడు తప్ప సంస్కృతం రాకుండా ఏం చెప్తాడు అని నేను చాలా దుఃఖం అనుకుంటాను సో పీపుల్ లైక్ దాట్ పీపుల్ గెట్ వాట్ డీడీ సార్ పీపుల్ డోంట్ గెట్ వాట్ దే నీడ్ పీపుల్ గెట్ వట్ డీడీ సార్ AND uh, WHAT THEY GET IS NOT WHAT THEY NEED. So.. ..She has taken a personal position with Iswama kali. We are allowed to do very little human deeds with Sh над 저희가 standing in front of the Un τον könnte. So the warmth of Iswama kali. ఈశ్వరుణ్ణి అనాత్మరూపంగా భావన చేయటం ఇప్పుడు కూడా దేవుని మీద అన్నం పెట్టుకున్నప్పుడు కూడా ఆత్మరూపంగా భావన చేసి అన్నం పెట్టుకోవాలి తప్ప నేను వేరు ఈశ్వరుడు వేరు అంటే మీరు ఆత్మని తిరస్కారం చేసేసరి ఈశ్వరుణ్ణి తిరస్కారం చేసేసారు ఈశ్వరుణ్ణి పరిచ్ఛిన్ను చేసేసారు ఆత్మని పరిచ్ఛిన్ను చేసేసారు తద్వారా భేద దృష్టి సర్వాత్ సర్వ విధములా కాబట్టి ఒక జీవితాన్ని భేద దృష్టిలో ఎవడైతే నడుపుతాడో వాడు ఈశ్వరుణ్ణి తిరస్కారం చేసి చేసి చేసి చేసి సో చాలా అజ్ఞానము యొక్క లోతుల్లోకి చేరుకున్నాడు మనిషి కథం అది ఎల్లాగండి అంటే మోఘాష ఈ సంసారులు ఉన్నారే ఈ అజ్ఞానులు వీళ్ళ కోరికలన్నీ కూడా వ్యర్థమే ఇప్పుడు అంటే నేను అభిప్రాయం ఏమిటంటే కోరికన్నది అది కోరిక తీ కోరిక తీరలేదనుకోండి వ్యర్థం కోరిక కోరింది వ్యర్థం అయిపోయింది కోరిక తీరలేదు కోరిక తీరిందనుకోండి అప్పుడు వ్యర్థమే ఎందుకంటే వీడు కోరేది ఏమిటి అలా వచ్చి ఇలా పోయేది తప్ప శాశ్వతంగా ఉండేదాన్ని కోరడం చేత కాదు తర్వాత తాత్కాలికమైన భోగాన్ని కోరతాను తప్ప శాశ్వతమైన ఆనందాన్ని కోరడం వీడికి చేతకాదు ఇంద్రియభోగాన్ని కోరుతాడు తప్ప ఆత్మానందాన్ని కోరాలని ఎరగడు తర్వాత ఏవో పదార్థములను జడ వస్తువులను కోరతాడే తప్ప జ్ఞానాన్ని కోరుకోడు ఆత్మజ్ఞానం కావాలని కోరుకోడు కర్మ చేసి స్వర్గానికి పోవాలని స్వర్గానికి నిచ్చెన్నలు వేస్తాడు తప్ప ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఇక్కడే కృతార్థులు అని వీడికి తోచను కూడా తోచడు వీడి కోరికల గురించి ఏం చెప్పమంటారు మోఘాశా ఈ సంసారముల యొక్క కోరికలు ఆ కోరికలను తీర్చుకోవడం కోసం వాళ్ళు చేసేటువంటి కర్మలు ఇవన్నీ కూడా వ్యర్థములు మోహకర్మాణ మోఘా వృథా ఆశా ఆశిషా మోహాశా ఆశాహ అంటే ఆశీష అంటే కోరికలు అండి ఆశీష అంటే ఆశీర్వచనాలు అనుకున్నారు కోరికలు ఒకప్పుడు ఆశీర్వచనాలు కూడా కోరికల రూపంగానే ఉంటే వాటిని కూడా మీరు దీంట్లో వేసేసుకోవచ్చు ఆశీష అంటే కోరికలు అని అర్థం సో ఆశీర్వచనం అర్థం లేదు ఆ సందర్భం లేదు సపోజ్ ఆశీర్వచనం ఏమిటి పుత్ర ప్రాప్తి రస్తూ ఉండాలనుకోండి ఆ పుత్రుడు పుడతారు తర్వాత వీడు ఏం చేస్తారు ఆ కోరిక ఏమిటి ఇప్పుడు ఒక ఆయన ఆ మామగారు సరిగ్గా మర్యాద చేయలేదు ఏదో అల్లరి చేసేది సరే వీడు కొడుకు పుట్టారు కూతురు పుట్టింది భార్య గర్భవతి అయింది మావగారు అల్లం మూసుకుని కూడుకున్నాడు భార్య గర్భవతి అయింది కూతురు పుట్టింది కూతురు పుట్టిన మావగారు ఉంటున్నా సరే నీ కూతురు పుట్టిందిరాని ఆయన ఉపయోగం వీడు వెళ్ళాడు ఆయన వీడు ముఖం చేసుకోండి పైగా ఏమన్నాడంటే నీ పొగరంతా దిగింది లేకు అవతం నేను కూతుర్నిచ్చాను కదా నా ఎందుకు నీకు అనాదరము ఇప్పుడు నీకు కూడా కూతురు పుట్టింది కదా నీ పొగరంతా దిగింది ఎక్కువ అవసరం సో కూతురు పుట్టింది సో వాడు పుట్టాడు దెన్ బా వాడిని సెయింట్ యాన్స్ లో పెట్టడం కోసం అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వాళ్ళ కాళ్ళు కొట్టుకోవాల్సిందే కదా సెయింట్ యామ్స్ లో లేకపోతే సెయింట్ యాండ్రూస్లో ఏదో ఒక సెంట్లో నిన్ను పెట్టాలి అందుకోసం వెళ్ళి వాళ్ళ కాదు వీళ్ళ కాళ్ళు పట్టుకోవడమే కదా వీడు సపోజ్ వీడి టెన్త్ క్లాస్లో ఐదు వందల మార్కులకి నాలుగు వందల తొంభై రావాలి వీడికి నాలుగు వస్తే దుఃఖమే ఏమిటి ఎలా ఉన్నప్పుడు ఈ ఆశీర్వచనాలు ఈ సంసారుల యొక్క ఆశీర్వచనాలు అవి తీరితే ఏమైనట్టు తీరకుంటే ఏమైనట్టు కాబట్టి మోహాశ తోఘ కర్మ ఏమంటే కోరికలు వ్యర్థమైతే ఆ కోరికలు తీర్చడం కోసం చేసే కర్మలు వ్యర్థం కాబట్టి నేను మాట్లాడుగుతాను చెప్పండి మనం సంసారులుగా ఉంటున్నాము జీవితంలో చాలా ముందుకు వచ్చాము ఎన్నెన్నో కోరికలు కోరినాము కోరికలను తీర్చుకున్నాము కదా వేరారుమైనా వేరారుమూ ఎక్కడికి రీచ్ అయ్యాం మనం ఏదైనా ఒక కృతకృత్యుడనైనాను ఐఎమ్ ఫుల్ఫిల్డ్ నేను మృత్యువుని చిరునవ్వుతో స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాను నేను చేయాల్సింది ఏమీ లేదు అనేటువంటి ఫుల్ఫిల్మెంట్ నాకు భయం లేదు కామనులు లేవు ఐఎం ఫుల్ఫిల్డ్ అన్నవాడిని వాళ్ళని అలాంటి వాడు ఎవడైనా కనబడితే వాడు మహాత్ముడని మీరు గుర్తించండి మహాత్ము అంటే అలాగే ఉంటారు సో కాబట్టి ఒక జీవితకాలము కోరికలు వాటిని తీర్చుకునేందుకు కర్మలు చేసి అది డెడ్ ఎండ్ కింద తయారవుతుంది అంటే కోరికలలాగే ఇంకా కొత్త కొత్త కోరికలు ఉంటాయి కర్మ చేసే ఓపిక ఉండదు కాబట్టి మోఘాషాహ ఇప్పుడు మోఘాష దృష్టాంతం ఏం చెప్పారంటే వీడు మరణించిన తర్వాత స్వర్గం వస్తుందంటాషాహ అదే బతికుండగా జీవితాన్ని స్వర్గం చేసుకోవడానికి చేతగాక మరణించిన తర్వాత స్వర్గం వస్తుందంటున్నాడంటే వీడు మార్చి సెప్టెంబర్ నుండి పూర్వం వీడు జనవరిలో చదువుకోరా అంటే నేను సెప్టెంబర్ ఉంది కదా అంటాం సెప్టెంబర్ ఉంది కాబట్టి జనవరిలో చదువుకోని వాడు వాడు మహాశాహ కదండి మార్చిలో పేసవ్వాలని ప్రయత్నం ఏడవాలి కానీ సెప్టెంబర్లో చూసుకోవచ్చులే అన్నాడంటే వాడు ఎందుకు పనికొస్తాడు బతికుండగా జీవితాన్ని స్వర్గం చేసుకోవడం చేతగాక నేను స్వర్గానికి పొందాలంటే పుణ్యం చేసుకుంటే స్వర్గానికి పోతాను అని ఆలోచిస్తున్నాడంటే వాడి వాడి ఆలోచన ఎటువంటి ఆలోచన చెతగానే ఆలోచన కాదు మోఘాషాహ తర్వాత ఇంకొక మోఘాష అంటే వీడి వీడు కర్మలు కర్మల వాళ్ళని స్వర్గం దృష్టాంతం చెప్తాడు కర్మతో స్వర్గం వస్తుందని ఇంకొకటి ఏమిటంటే వీడు ఉపాసకుడు ఉంటాడు చచ్చిపోయిన తర్వాత దేవతాలోకాన్ని చేరికి ఆ దేవతని దృష్టాంతం తింటాడు మరణించిన తర్వాత విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్తాను అక్కడ విష్ణువుని చూస్తాను అరే విష్ణువు అంటే సర్వవ్యాపకుడురా నీ హృదయంలో అంతర్యాలుగా ఉన్నాడు సకల ప్రాణుల హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు పరంభావం అయి ఉన్నాడు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఆ విష్ణువుని తెలుసుకోవచ్చు ఆత్మరూపంగా తెలుసుకోవచ్చు అది మానేసి మరణించిన తర్వాత విమానం వస్తుంది ఆ విమానంలోకి వచ్చుని వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని చూస్తాను మోఘాసాహాయంగా లేదా భాష్యకారుల దృష్టాంతం చూస్తే కళ్ళు తిరుగుతాయి మోహకర్మాని చ అగ్నిహోత్రాదీని తైరనుష్ఠీయమానాని కర్మాణి నాకు మొహమాటం నాకు I am a timid person. I am not a courageous person. I am not a timidness. What is the? Beduru. Beduru. Beduru Swabha. What is it? Beduru Swabha. Beduru, not a woman. Beduru is not a woman. Beduru Swabha. Shankarali is a beduru. What is it? What is it? You are a gay man. అగ్నిహోత్రం దేనికి స్వర్గానికి నిశ్చయ నలోనూ మీరు వినలేదన్నమాట ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచే వచ్చింది ఎందుకు రా అగ్నిహోత్రం చేస్తున్నామంటే స్వర్గం కోసం చేస్తున్నాడు అంటే ఓకే వీడు అగ్నిహోత్రం చేశాడు కర్మకి ఫలం ఉంటుంది స్వర్గానికి వెళ్తాడు ఏమవుతుంది అక్కడి నుంచి పడతాడు పెద్ద పాటు పెద్ద పడితే ఇంక తల తిరిగి పోయట్లా పడతాడు ఎందుకంటే పుణ్యం ఖర్చు అయిన పడతాడు బందీ జంపింగ్ అని ఉంటుంది బందీ అంటే ఎత్తుగా ఎక్కుతాడు ఎక్క అక్కడి నుంచి పడతాడు ఒక పెద్ద పా పెద్ద పాటు పడతాడు పడితే తన తీరిగిపోయిట్లో పడతాడు కిందకి అలాగే మీరు స్వర్గం నుంచి పడతాడు ఏమిటో పడిపోతున్నాడు అంటే నుంచి పడిపోతున్నాడు ఏమిటి స్వర్గం అంటే మీరు కోరుకుని ఏది కోరుకున్న స్వర్గం ఏది కోరికి ఏది కోరి సంపాదించుకున్న స్వర్గం కష్టపడి అగ్నిహోత్రం చేసి సంపాదించుకున్న స్వర్గం ఏమైంది పోయిందంటే అయిపోయింది ఖర్చు అయిపోయింది అక్కడి నుంచి పడుతుంది అగ్నిహోత్ర ఆది ఆది సిద్ధం చేత ఇంకా అలాంటి ఈ అయితే ఏమిటి వీటిల్లో ఉండే వ్యక్తత్వం ఏమిటి అంటే తేషాం భగవత్ పరిభవా ఏమిటండి వాడు చేసిన కర్మలో అంత దోషమే ఉంది మీరు ఆ కర్మను అలా పరిష్కారం తిరస్కరిస్తున్నారేమి అంటే శంకరులు ఏమంటున్నారంటే భగవంతుణ్ణి నీవు తిరస్కారం చేసినాను ఎలాగా భగవంతుడు వైకుంఠంలో ఉంటాడు చచ్చిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ చూస్తాను అంటే అది భగవంతుడిని తిరస్కారం అయింది ఆత్మరూపంగా తెలుసుకుని ఆత్మానందాన్ని తెలుసుకుని కృతార్థుడు కారా అని వీడికి మానవ జన్మనిస్తే వీడేమో ఆత్మస్వరూపాన్ని విస్మరించి అగ్నిహోత్రం చేసి స్వర్గానికి వెళ్ళి స్వర్గంలో డ్యాన్స్ లాంగ్ పార్టీలో పాల్గొంటాను స్వర్గం నా పూర్తి స్వామీజీ చెప్పారు స్వర్గం అనే అర్థం ఏంటంటే నాన్ స్టాప్ పార్టీ స్వర్గమే స్వర్గానికి అర్థమే వీడు నాన్ స్టాప్ పార్టీ కోసం వెళ్ళాడు స్వర్గానికి అంటే మరి వీటికి తెలివితేటలు ఎలా ఉన్నాయో వాడు ఈశ్వరుని తిరస్కారమా కదా కాబట్టి తర్వాత ఇంకొకటి అడితే చెప్పండి ఓ దేవుడా మీకు నేను ఈ పూజ చేశాను నువ్వు ఆ కోరిక తీర్చు నాకు అని మీరు అన్నారు అనుకోండి మీరు పూజ చేసుకున్నప్పుడు దేవుడు అనుకుంటాడు ఆహా వీడు నన్ను కోరి ఏది కోరి నన్ను వీడు అని ఆయన అనుకుంటాడు ఆయన అలా అనుకుంటూ లోపల నాకు స్వర్గం ఇవ్వని మీరు అడగగానే ఊహరి వీడికి అసలు ఇంతదాకా వీడు నన్ను ప్రేమించాడేమో నేను అనుకున్నాను వీడు ప్రేమించింది నన్ను కాదా స్వర్గమా వీడిని ఓకే అప్ప తీసుకో స్వర్గం అని మూడు రోజుల పూట స్వర్గం అది అయిపోయిన వెంటనే మళ్ళీ పడితే ఇంకా పడ్డాను ఎలా పడతానంటే మనుష్య జన్మ దొరికితే గొప్ప కాబట్టి ఈశ్వరుని యొక్క పరాభవమే అవుతుంది స్వాత్మభూత అవజ్ఞానా మోహాన్నే నిష్లాని కర్మాణీ మోఘకర్మాణ మీరు కర్మ చేస్తున్నారండి కర్మ చేసేప్పుడు ఆత్మరూపుడైన ఈశ్వరుణ్ణి తెలుసుకుని ఆత్మరూపుడైన ఈశ్వరుణ్ణి ఆరాధించడం కోసం కర్మ చేసుకున్నారా మీరు చేసుకుంటే మీరు ఈశ్వరుణ్ణి తిరస్కారం చేసినట్టే అప్పుడు మీరు చేసినటువంటి ఆ కర్మ వ్యర్థమైన కర్మ అవుతుంది ఇది అది చదువుతుంటే నాకు ఆనందం అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడు ఏమని చెప్తూ వచ్చానంటే మీరు దేవాలయానికి వెళ్ళండి దేవుడికి దండం పెట్టుకోండి కానీ దండం పెట్టుకునేప్పుడు మాత్రం ద్వైత భావంతో వద్దు భేద బుద్ధితో వద్దు దక్షిణామూర్తి మేము దేవాలయానికి వెళ్తూ ఉంటాం ఆశ్రమంలో వెళ్ళినప్పుడల్లా దక్షిణామూర్తిని దర్శించి ఈ దక్షిణామూర్తి నా హృదయంలో ఆత్మరూపుడుగా ఉన్నాడు అని అనుకోవాలి దానికి అది అది అలాగే పూర్తి చేయాలి దాన్ని ఆ రకంగా దానికి మొక్కుటం అక్కడతోటి ఆ దక్షిణామూర్తి దర్శనం పూర్తవుతుంది లేకపోతే పోనీ శ్రీకృష్ణుడు లేకపోతే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని దర్శించి వెంకటేశ్వర స్వామి నా హృదయంలో ఆత్మవీతుడిగా ఉన్నాడు అని అలా దర్శించి అలా దండం పెట్టుకోవాలి తప్ప నేను ఎక్కడున్నాను ఆయన అక్కడ ఉన్నాడు ఆయన వేరు నేను వేరు అంటే మీరు వెంకటేశ్వర స్వామిని అవజ్ఞ చేసినట్టుంది కర్మ ఫలంలో కర్మకు ఫలం వస్తుంది కానీ ఆ ఫలము మూడు రోజుల పూట ఎందుకంటే ఆ ఫలం అనిపిస్తుంటారండి అలా వస్తుంది మెరుపు మెరిసినట్టుగా వస్తుంది పోతుంది ఆ ఫలం వ్యర్థమైనట్లే కదా ఆ ఫలం కోసం చేసిన కర్మ వ్యర్థమైనట్లే కదా ఒక మాటలో చెప్పాలంటే ఓ మహాత్ముడు అన్నాడు ఈ సంసారులు వాళ్ళ ఆకాంక్షలు ఆ ఆకాంక్షల పరిపూర్తి కోసం వాళ్ళు చేసే కర్మలు రామ చెప్పను కూడా అంత వేస్ట్ అనేది ఉండలేదు ఇట్ ఈస్ లైక్ దాట్ ఆలోచించుకోవాలి పరుషంగా మాట్లాడాలని అనుకోకూడదు మనం ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా భుజగించడం కోసం సాహం వ్యర్థం మీరు డైటీషియన్ దగ్గరికి వెళ్ళారనుకోండి డైటీషియన్ అంటే తెలుసా దేహం బరువు తగ్గాలనుకున్నప్పుడు డైటీషియన్ దగ్గరికి వెళ్తారు కాకపోతే శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు డైటీషియన్ దగ్గరికి వెళ్తారు డాక్టర్లు కూడా అప్పుడు డైటీషియన్కి రిఫర్ చేస్తారు స్టమక్ ప్రాబ్లం ఉంటే డైటీషియన్కి రిఫర్ చేస్తారు అప్పుడు డైటీషియన్ ఏమని చెప్తారంటే కూరలో ఉప్పు వేసుకోకుండా కింద లేని చెప్పాడు అనుకోండి అప్పుడు మీరు ఏంటండి ఇలా మాట్లాడతాడు ఉప్పు లేదు కూర అసలు అన్నారు అనుకోండి అప్పుడు ఏమనాల్సి ఉంటుంది కాబట్టి డైటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు డైటీషియన్ ఆవుకాయ కొత్త ఆవుకాయ వేసుకోండి దాంట్లో బాగా నెయ్యి కూడా వేసుకోండి సో చక్కగా పొంగలి కట్టె పొంగలి చక్కెర పొంగలి చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి శుభ్రంగా పుచ్చుకోండి అని అలా చెప్తాడు డైటీషియన్ అలా చెప్పడం డైటీషియన్ చెప్పే ఏ మాట కూడా మీకు నచ్చదు ఏ మాట చెప్పినా ఏది నచ్చదు ఒకసారి ఇండియన్ క్విజిన్ అండ్ హెల్త్ అని ఒక సెమినార్ ఒక న్యూ జెర్సీలో రీసెంట్గా ఎగ్జాక్ సో కొన్ని కథలు కల్పిత కల్పలు ఉంటాయి ఒక పాయింట్ కోసం దృష్టాంతంగా కానీ ఇది మాత్రం కల్పిత గాథ కాదు ఇది రియల్ స్టోరీ ఏంటంటే ఇండియన్ క్విజిన్ క్విజిన్ అంటారు ఆ స్కూరింగ్లో ఇది కొంచెం విదూరంగా ఉంటుంది క్విజిన్ అంటారు కూడాను సియుఐఎస్ఐ అని హెల్త్ అంటే ఇండియన్స్ యొక్క అంటే నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ డిషెస్ కొన్ని వేరుగా ఉంటాయి ఈ డిషెస్ ఆ రోజు ఆ సెమినార్లో నేను చాలాసేపు కూర్చున్నాను మొత్తం సింగార్ ఉంటా నేను అరగంట ముప్పో గంట ఉన్న గంట నాకు సింగార్ క్వశ్చన్ ఆన్సర్స్ నాకు అటెండ్ అయ్యాను మీకు తెలిసి సెమినార్ నేను ఒక సెన్ చూసే నేను అటెండ్ ఆయన ఏమంటాడు అంటే ఈ డిషెస్ అన్నీ రాంగ్ ఆల్ యువర్ డిషెస్ తర్వాత ఆల్ ఇప్పుడు మీరు రైస్ ఉందనుకోండి మీరు మిల్లు పట్టిన రైస్ తోట అన్నం వండుకు తింటారు రైస్ మీకు ఎలా కావాలి మళ్ళీ పువ్వుల్లో ఉండాలి అన్నము అంటారు అయిపోయిందంటే యూ డోంట్ నో ఎన్ని సైన్స్ యూ డోంట్ నో యు ఆర్ రాంగ్ అబ్సల్యూట్లీ రాంగ్ యూ షుడ్ నాట్ పర్సూ ఇట్ లైక్ ద ఆయన బుజ్జగించాలంటే ఉండండి పోనీ అలాగే కానివ్వండి మళ్ళీ అన్నదే తింటూ ఉండండి అప్పుడప్పుడు రోజుకు ఒక డయాబెటీస్ టాబ్లెట్ హార్ట్ ట్యాబ్లెట్ కూడా వేసుకుంటూ విటమిన్ ట్యాబ్లెట్ నిండుతూ ఉండండి అని చెప్పాలి ఇంకేం చెప్తాడు ధోరణి సరికాదు మనం కూడా విజ్జగింపు కోసం ఎదురు చూడకూడదు షేక్ చే శక్తితో ఉండాలి పాఠం అంటే మనిషిని షేక్ చేశిగా ఉండాలి ఎందుకంటే మనిషి సంసారం నిద్రలో ఉంటాడు జ్ఞాన నిద్రలో ఉంటాడు నిద్రాతత్వం అజానత తత్వాన్ని తెలియకుండా పెద్ద నిద్ర ముద్దు నిద్రపోతూ ఉంటాడు సంసారి తెలివిగా ఉన్నాననుకుంటాడు అన్ని పనులు చేస్తున్నాను అనుకుంటాడు కానీ ముద్దు నిద్రలో ఉంటాడు అలా వర్ణిస్తాడు వాడు సంసారి కాబట్టి మోఘాశాహ మోఘాశాహ ఎందుకన్నారంటే ఆత్మజ్ఞానం లేకుండా మీరు సంసారంలో ఎన్ని భోగాలను ధన కనక వస్తు వాహనాది భోగాలను ఎన్నింటినీ మీరు పోగేసినా అవన్నీ కూడా వ్యర్థము మోఘ కర్మాణ అంటే మీరు కామ్యకర్మలు ఒక కామన తేరడం కోసం కర్మ చేస్తే దాన్ని కామ్యకర్మ అంటారు విహిత కర్మే తప్పు కర్మే తప్పు పనేం కాదు విహిత కర్మయే అయినా కూడా కామ్యకర్మలు మీరు ఎన్ని చేస్తే అన్నీ కూడా ఆత్మజ్ఞానం లేకుండా చేసినప్పుడు పైగా ఆత్మజ్ఞానానికి విరోధులు కనుక అవన్నీ కూడా వ్యర్థములే మోహ కర్మాన అతనికి రెండు అయింది కథ మోహ జ్ఞానా చూడండి ఆశ అంటే కోరికలు మనస్సులో ఉంటాయి కర్మలు కర్మేంద్రియాల్లో దేహంలో బాహ్యంలో ఉంటాయి జ్ఞానము బుద్ధి ఎందుంటుంది ఆత్మ చైతన్యము ఆత్మస్వరూపంగా ఉంటుంది సో వీడి యొక్క జ్ఞానము వ్యర్థము ఇప్పుడు ఒక ఆయన ఇంటీరియర్ డెకరేషన్లో ఎంటెక్ చేసి పిహెచ్డీ చేసిన ఇంటీరియర్ డెకరేషన్ అంటే ఏంటి మీరు ఇంట్లో సామాన్లు ఎక్కడెక్కడ పెట్టుకోవాలో చెప్పడంలో ఆయన నిష్ణాతుడు ఇప్పుడు ఈయన జ్ఞానం ఎవరికి పనికి వస్తుంది బాగా డబ్బు ఉన్న వాళ్ళకి పనికొస్తుంది వాళ్ళు ధనవంతులై ఉండాలి విశాలమైన టూ స్టోరీయో త్రీ స్టోరీయో బిల్డింగ్ కట్టుకోవాలి ఆ బిల్డింగ్ లో మనిషికి అవసరమైన దాని అంటే ఎక్కువ స్పేస్ కలిగి ఉండాలి రూములో ఎంత స్పేస్ అవసరమో దానికి రెండు స్పేస్ ఉండిట్లా కట్టుకోవాలి బతుకుని ఈ స్పేస్ అంతా ఏం చేయాలి అని చెప్పేసి వాటిని ఎలా నింపాలి సోఫా ఎక్కడ పెట్టాలి టేబుల్ ఎక్కడ పెట్టాలి అని వీడికి జరిగిపోతే వాడు చెప్తాడు వాడి జ్ఞానం అది జ్ఞానం అది అసలు ముందు అంతంత విశాలమైన గృహం అక్కర్లో అయితే సింపుల్గా జీవించడం అభ్యాసం చేయాలి తర్వాత ద ఎంతీ స్పేసెస్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇప్పుడు మీరు బీచ్కి వెళ్తారు బీచ్లో సౌందర్యం ఉన్నదని వెళ్తారు ఏమిటి బీచ్లో ఉండే సౌందర్యం ఏమిటి ఏమిటి సౌందర్యం అది ఎంత స్పేస్ ఓపెన్ స్పేస్ అలాగే మీ డ్రాయింగ్ రూమ్ లో ఏమీ ఉండకుండా ఆ వారని తలుపు తన ఛాప ఉంటుంది ఇంక ఏమీ ఉండదు డ్రాయింగ్ రూమ్ ఆ డ్రాయింగ్ రూము చాలా అందమైన డ్రాయింగ్ రూమ్ జస్ట్ కాగానే చాప వేసి జపాన్లోలాగా చాప వేసి ఆ చాప మీద మీరు కూర్చోవచ్చు ఆయన కూర్చోవచ్చు కొంతసేపు ఇలా కూర్చోవచ్చు కొంతసేపు వజ్రాసంగంలో కూడా దిస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇంటీరియర్ డెకరేషన్ నిజం అలాగే ఉండాలి అంతేగాని ఊరికే సామాన్లతోటి ఇవే తింటే పరిగ్రహము ఉండాలి కానీ పరిగ్రహం నుంచి కాదు అపరిగ్రహం ఉండాలి సో వాటెవర్ సో ఈ జ్ఞానము ఈ ఇంటీరియర్ డెకరేషన్ జ్ఞానము అది ఎందుకు అది ఆ జ్ఞానం వల్ల ఏం చేస్తారు మీరు కామ్య కర్మలు ఉన్నాయి లక్ష రకాల కామ్యకర్మలు ఉన్నాయి మీకు గ్రామ పంచాయతీ సర్పంచ్ అవ్వాలనుకుంటే ఈ ఈ ఇష్టి చేయండి గ్రామ కామ ఈ ఇష్టి చేస్తే మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కావచ్చు మీరు రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావాలనుకున్నట్లయితే రాష్ట్ర కామా యహో క్య రాష్ట్రభృద్ధోమంలోనూ ఉన్నాయి అవి చేసుకోండి మీకు శత్రువు పేద జయం కావాలి అన్నట్లయితే ఇంకొక హోమాలు ఉన్నాయి అవి చేసుకోండి ఇవన్నీ ఏమిటండి ఇవన్నీ నేను ఎందుకండి ఈ జ్ఞానం ఇదంతా పోగొట్టుకుని కంటస్థం పెట్టుకుని మీరు ఏం సాధిస్తారు శత్రువుని పరాభవించాలనుకుంటే ఈ పూజ చేయండి ఏం చేస్తారు ఆ పూజలతో శత్రువే ఉండద్దని ఆ పూజలు పెట్టుకుని ఏం చేస్తారు మీకు కోట్ల రూపాయలు కావాలనుకుంటే ఈ యజ్ఞం చేయండి ఎందుకు ఆ యజ్ఞ మనిషికి కోట్ల రూపాయలు ఏం చేసుకుంటాడు ఇంకా అన్నం పట్టెడు అన్నం ఉంటే అయిపోయింది మనిషి అవసరాలని అక్కడ కూడా దాకా ఇంక ఏమీ అక్కర్లేదు మనిషికి పట్టెడన్నం ఉంది తలదాచుకుని జూరు ఉంటాయి కట్టుకుందుకు వస్త్రం ఉంటాయి రోటీ కపడ మకా ఈ మూడు ఉంటాయి ఇంకా మనిషికి ఏమీ అక్కర్లేదు మిగతావన్నీ కూడా మోఘాషాహ ఆ విషయం తెలుసుకోకుండా కోర్టులు పో పోగొట్టే ఏం చేస్తుంది పీపులర్ ఎనీవే ఐ డోంట్ వాంట్ సే సో మోఘజ్ఞానా వీళ్ళు పోగేసేటువంటి జ్ఞానమంతా కూడా నిష్ఫలం నిష్ఫలం జ్ఞానం దేశాంతే మోహజ్ఞానా కాశ్చాత్మ జ్ఞానం అది తేషం నిష్ఫలమే సార్ వాళ్ళు పోగు చేసేటువంటి జ్ఞానము కూడా నిష్ఫలమే ఇక్కడ ఓ చోట భాష్యకారులు అన్నారు ఏమయ్య నువ్వు కర్మలు అంటావు కర్మఫలాలు అంటావు దేహమే ఆత్మను స్వీకరిస్తావు నీ జ్ఞానం ఎందుకు దేనికోసం ఆ జ్ఞానం దాని జ్ఞానమంటారా దేహమే ఆత్మను స్వీకరిస్తే అది జ్ఞానం అవుతుందా అని మన తోసి కాబట్టి మోఘ ఆత్మజ్ఞానం లేకుండగా ఇన్ని భాషా జ్ఞానం ఇప్పుడు నాకు పన్నెండు భాషలు వచ్చు ఎన్ని భాషలు వచ్చి ఆయనకు పద్దెనిమిది భాషలు వచ్చు సరే కానివ్వండి మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నారు ఆయన ఎనిమిది ఎంఏలు ప్యాస్ అంటే ప్రైవేట్గా కొడుతూ ఉన్నాం రెండు ఏళ్ళకు ఎంఏ పాస్ అవుతాను ఎంఏడ్ రివ్యూస్ చేసాను ఎంఏడ్ రివ్యూస్ చేస్తే ఎనిమిది ఎంఏలు ఉంటాయి యూనివర్సిటీ వల్ల కూడా ఈ పేరు చూడగానే సరే ఈయన ఎంఏ కట్టు ఉంటాయని తెలుస్తూ ఎంఏ సోషియాలజీ ఎంఏ సోషల్ సైన్స్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ సోషల్ డెవలప్మెంట్ ఎంఏ ఇంటీరియర్ డెకరేషన్ భాషాజ్ఞానం ఎందుకు భాషలు ఎందుకు ఆత్మస్వరూపాన్ని తెలియాలి కానీ భాషలో ఏం చేస్తారు ఆత్మానమేవైకం జ్ఞాన అన్యావాచ్యో వించమృత శేష సేతు అదొక అంతఫం అవుతుంది ముందకోకుని షత్తులు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోరా అంటే భాషలకు నేను తెలుసుకుంటానంటాడు భాషా జ్ఞానం అంటాడు ఉద్యోగాన్ని తీసుకొచ్చి పర్వాలేదు తప్పు లేదు అల్టిమేట్గా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా భాషా జ్ఞానము వ్యర్థము అదే మరి ఆయన నహి నహి రక్ష డికృ కలనే అంటే అర్థం అదే కాబట్టి మోహజ్ఞాన ఇది ఇంకా మళ్ళీ క్లాస్ కోసం దీన్ని మళ్ళీ ఈ శ్లోకం మళ్ళీ క్లాస్లోకి వస్తుంది నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి